విలక్షడు అని జ్ఞానం ఉదయం అయిపోయింది వెంటనే జ్ఞానం వచ్చేస్తుంది ఇది వదలటం అది రావటం మధ్యలో ఎంత సమయం ఉందండి రేపపాటే ఉంది అంతే అజ్ఞానం వదలటానికి అధ్యాస వదలటానికి అనాత్మభావం వదలటానికి ఆత్మభావాన్ని తెలియడానికి జ్ఞానం తెలియడానికి అవి వినాశిత్వం నీకు తెలియడానికి ఎంత సమయం పడుతుంది మధ్యలో రేపపాటే అంతకుమించి సమయం అవసరం లేదు ఎందుకని జ్ఞానమాగంతుకం ఫ్లాష్ రేపపాటులో తెలిసిపోతుంది అభ్యాసంతో తెలిసేది కాదు అది అభ్యాసం అంతా దేనికయ్యా అనాత్మని అభ్యాసని దూరం చేయడానికి నేను ఎంతో కాలం నుంచి అభ్యాసం చేస్తున్నానండి దేనికోసం ఆత్మ ఆత్మసాక్షాత్కారం కోసం అభ్యాసం అంతా అనాత్మని అధ్యాసని దూరం చేయడానికి ఆత్మసాక్షాత్కారం కోసం నువ్వు సాధన చేయక్కర్లేదు సాధన సాధ్యాలు కావు అనమాట అవి ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ పరబయలు పరాత్పరం అన్నటువంటివి ఏవైనా సరే అవి సిద్ధవస్తువులు అవి ఎప్పుడూ ఉన్నాయి నువ్వు గుర్తించడమే లేట్ గుర్తించడమే లేట్ అయితే మరి మనం నేను గుర్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని కనబడలేదండి బాబు మరి ఏం కనబడుతుంది నేను ఏమిటోనండి ఈ పరిణామం చెందేవే కనబడుతున్నాయి వికారిత్వం చెందేవే కనబడుతుంది వినాశం చెందేవే కనబడుతున్నాయి ఎందుకని నేను ఎంతో ప్రయత్నం చేశాను దేనికోసం అని ప్రశ్న వేసుకోవాలి నీలో ఉన్నటువంటి అనాత్మ సంగతాన్ని దూరం చేయడమే సాధన దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధన అంటే ఏమి అనాత్మ సంగతం అధ్యాస సంగతాన్ని పోగొట్టడమే ఉన్నది వస్తువును ఉన్నది తెలుసుకోవడానికి టైం ఏం పడుతుంది అది రెప్పపాటే జాగ్రత్తగా ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి సాధకులు విలక్షణమైన ఆత్మ నశించేది కాదు కనుక సత్స్వరూపము ఉన్నవి అలా ఉన్నట్లు లేనివి అలా లేనట్లు తెలుసుకున్నది ఆత్మ ఏనందున అది చిత్ స్వరూపము బ్లాక్ అండ్ వైట్ అయితే లేకపోతే అంత స్పష్టంగా ఉండాలన్నమాట కొద్దిగా ఎరుపు ఇది కొద్దిగా పసుపంటారా ఇది అది ఇది కానీ కలగలు పంటారా ఏమిటోనండి ఇది తెలియడం లేదు వర్ణం అనే అసందిగ్ధంతో అక్కడ పని లేదు సత్తు సత్తుగా తెలియబడుట అసత్తు అసత్తుగా తెలియబడుట అంతే సింపుల్ యాజెక్ట్ అలా విలక్షణమైనటువంటి నిర్ణయం హంస వలె ఇదే హంస యొక్క నిరక్షర న్యాయం అంటే అర్థం ఇదే అంతేగాని నిజానికి వస్తు దర్శనంలో పాలు అని ఎదురుకుండా పెడితే నీళ్లు పక్కకు వదిలేసి పాలు మాత్రమే తాగుతుంది అనే పదార్థ నియమంతో చూడకూడదు నిరక్షీర న్యాయం అంటే అర్థం ఏమిటంటే అసత్తు అసత్తుగా అసత్తు సత్తుగా తోచి అసత్తు మాయమైపోతుంది వాడికి అంతటా సత్తే కనబడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అసద్వస్తు దర్శనం అనేదే లేదు ఎందుకని అసత్తుకు ఉనికి లేదు కాబట్టి సత్తుకే ఉనికింది కాబట్టి సర్వే సర్వత్రా సత్తునే దర్శిస్తాడు అంతే ఇగవాడు ఈశ్వర సాక్షాత్కారం అయిందంట అని ఏమిటి సర్వే సర్వత్రా ఈశ్వరునే దర్శిస్తాడు ఏమండి టాయిలెట్ కెళ్ళేటప్పుడు కూడా నాకు ఈశ్వర ధ్యానం చేయాలనిపిస్తుంది చేయొచ్చండి ఒరే బాబు ఈశ్వరుడు ఎక్కడ లేడు నీ ఇంట్లో మా ఇంట్లో దేవుడు బొమ్మ ఎక్కడ పెట్టమంటారండి ఈశాన్యంలోనే పెట్టాలా ఇంటో ఎక్కడైనా పెట్టచ్చా ఇంటో ఎక్కడైనా పెడితే నేను చేసే పనులన్నీ ఈశ్వరుడు కనబడిపోతాయి కదండీ చూడండి అంటే ఈయన బొమ్మ పెడితే తప్ప ఈశ్వరుడు కనపడదనమాట మన అజ్ఞానం ఇలా ఉంటుంది ఇంత స్థాయిలో ఉన్న అజ్ఞానాన్ని అంతటా సర్వవ్యాపకమై ఉన్న ఆత్మస్వరూపానికి లేవనెత్తారు చూడండి సాధకుడికి సందేహం వచ్చేవి ఎక్కడొస్తున్నాయంటే ఏమండి ఈశ్వరుడు బొమ్మ ఎక్కడ పెడితే అక్కడ పెడితే నేను చేసే పనులన్నీ ఈశ్వరుడు కనబడిపోతే కదండి అది ప్రమాదం అట కదండి అరే ఈశ్వరుడు చూడకుండా ఓ పని చేసి చూద్దాం చేయలేవు కదా సర్వవ్యాపి సర్వధారి సర్వాధారి సర్వగతుడు అసలు ఈ సృష్టి అంతా ఈశ్వరుడికి తెలియకుండా చూడకుండా నువ్వు ఏం చేస్తావు అసాధ్యం కదా చూడండి అజ్ఞానానికి పరాకష్ట ఎంత దూరం వెళ్ళిపోతాడో మానవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడిని నేను ఎక్కడికి తీసుకెళ్లాలండి ఏకంగా నీ లక్ష్యం ఏమి నాన్న నా దగ్గరికి ఎందుకు వచ్చావు బాబు అదేదో మీరు చెప్తున్నారు కదండి ఈ జన్మలోనే మోక్షం వచ్చేస్తుందని అదేదో కొద్దిగా ఇప్పించేస్తే నేను వెళ్ళిపోతాను ఇలా ఉంటుంది మన పరిస్థితి సద్గురువును ఆశ్రయించినటువంటి సాధకులు ఇన్ని స్థాయి భేదాలలో మరి ఇప్పుడు పిల్లవాడి యొక్క అజ్ఞానాన్ని తల్లి ఏం చేస్తుంది ఓహో సరే ఈ జన్మకి వీడికి ఇలా ఉంది పరిస్థితి సరే చూద్దాం ప్రయత్నం చేద్దాం